మ్రవస్తరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నో సీత సాదర శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా బంధుగణ భూతనా విస్తరసో మయా కమల పత్రాక్ష మాత్మ్యమతి చావ్యయం దీనికి శంకరుల అవతారిక కించ ఇంకా ఏమంటే అర్జునుడు మాట్లాడుతున్నాడు అర్జున వాచ నేను ఒకరితన క్లాసులో మీకు మనం చేశాను శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని అర్జునుడు దర్శించబోరుతున్నాడు అయితే విశ్వరూపము అనగానే లోకంలో ఒక అభిప్రాయం సమాజంలో ఒక అభిప్రాయం నిర్మాణమై ఉంటుంది ఆ అభిప్రాయానికి మూలమేమి అంటే బహుశా బహుశా ఈ తెలుగు సినిమాల్లో విశ్వరూపం చూపించారు చూడండి అది బేసిస్ అయి ఎందుకంటే మన తెలుగు సాహిత్యం తెలుగు సినిమా రంగంలో కానీ నాటక రంగంలో కానీ కళల ఎందు కానీ మన హిందూ ధర్మం అంశాలు కథలు దేవతలు అవన్నీ చాలా లోతుగా గాఢంగా ప్రవేశించి ప్రభావితం చేసిన విషయం మీకందరికీ తెలుసున్నదే మొత్తం నాటక రంగానంత ఒకప్పుడు పౌరాణిక గాథలే ప్రభావం నడి నడిపించేవి అసలు సామాజిక గాథలు సోషల్ ప్లేస్ అనేవి ఇంచుమించు పెద్ద ఎక్కువ ఉండి ఉంటావు ఏవో గురజాడ కన్యాసుకొని ఇలాంటివి ఏవో కొద్ది కొద్దిగా ఇక్కడ అక్కడ ఉన్నా ప్రధానంగా శ్రీకృష్ణార్జున యుద్ధం గయోపాఖ్యానం ఇలాంటివి కొంచెం సెన్సేషనల్గా ఉండాలి శ్రీకృష్ణార్జునుడు అంటే సంవాదంలో సెన్సేషన్ ఏముంది యుద్ధం అంటే ఓ శ్రీకృష్ణుడికి అర్జునుడికి యుద్ధమా ఇదేదో చిత్రంగా ఉందే అని సెన్సేషన్గా ఉంటుంది విషయాలు ఎలా ఉందో మానవ స్వభావం శ్రీకృష్ణుడికి అర్జునుడు చేసిన బోధ అని మీరు నాటకం వేయండి ఎవ్వరు కాదు శ్రీకృష్ణుడు అర్జునుడి యుద్ధము అంటే ఓ సంథింగ్ యూనీక్ అని పరిగెత్తుకుని అలాగే హనుమంతు హనుమంతుడు శ్రీరాముని వేడన మహాభక్తి గలవాడు అనే టాపిక్ మీద మీరు ఏదైనా నాటకం వేశారనుకోండి ఏముంటుంది భక్తి ఉండే వస్తే కానీ హనుమంతుడు రామాన్జనే యుద్ధం అంటే అబ్బో ఇదేదో చిత్రంగా ఉందే అని పరిగెత్తుకు వెళ్తారు రాముడికి అన్యానికి యుద్ధం ఏంటండి ఏదో ఉంటుంది ఏదో మొత్తలబ్బు కథ ఏదో ఉంటుంది అలాగే శ్రీకృష్ణుడికి అర్జుడికి యుద్ధమా ఇది ఎలా ఉందంటే బ్రహ్మకి ఆత్మకి యుద్ధం అనేట్టున్నాయి సో ఈ కథలు చిత్రంగా ఉంటాయి ఈ కథలు ఇలాగే ఉంటాయి ఈ కథలు సాహిత్యాన్ని రంగా సినిమా రంగాన్ని కళారంగాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి మొత్తం ఈ కథలే ఉంటాయి ఆ రంగంలో దాంతో జనులను అవి ఎడ్యుకేట్ కూడా చేస్తాయి ఆ ఎడ్యుకేటింగ్ ఎడ్యుకేషన్ అనే ఒక ఒక ఒక కర్తవ్యాన్ని కూడా ఈ కళలు నాటక రంగము సినిమా రంగము ఎప్పుడైతే నిర్వర్తిస్తూ ఉంటుందో అది డబుల్ హెచ్డి స్వోడ్ అది అది ఎడ్యుకేషను తెలియని వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్పినట్టు అవుతుంది ఆ చెప్పేవాడు కనుక సరైన ఆలోచన లేనివాడైతే అన్ని రకాలు కూడా ప్రచార ప్రచారంలోకి వచ్చేస్తాయి ఒకసారి ఈ రకమైన సమాజ సమాజంలో చాలా లోతైన ప్రచారం అయిపోయిన తర్వాత ఎవడైనా ముందుకొచ్చి ఆ ఉన్నదాన్ని చెప్దామని చూస్తే ఆయనకి చెప్పడం కూడా కష్టం ఎందుకంటే పీపుల్ చాలా డీప్గా కండిషన్ అయిపోయి సో విశ్వరూపము అంటే మా చిన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం విశ్వరూపం చూపించ ఎందుకంటే చాలా సినిమాల్లో చూపించేవాళ్ళు విశ్వరూపం మహాభారత గాథ సినిమాకి ఏది తెరకెక్కినా దాంట్లో ఏదో సందర్భంలో విశ్వరూపం ఉండాల్సిందే ఇది ఆ తర్వాతి కాలంలో మహాభారతం నుంచి రామాయణంలో కూడా దీన్ని ఇంపోర్ట్ చేశారు వాల్మీకి పాపం అవేం అడగడు వాల్మీకి మామూలుగా ఆయన ఏదో ఆయన ధ్వరంలో ఆయన ఉంటాడు తర్వాత రామాయణంలో విశ్వరూపాన్ని ప్రవేశపెట్టడం అని బాగా ఆలోచన చేసి ఎవడో తెలివైన వాడు పెట్టాడు హనుమంతుడు విశ్వరూపం చూపిస్తాడు రామాయణంలో అని ఏం శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తే రామాయణంలో నయం రాముడు చూపించాడన్నారు కాదు ఏదో పేరు పెట్టి హనుమంతుడికి పెట్టాడు విశ్వరూపం అనేటువంటి సందర్భం ఆ మా చిన్నప్పుడు మేము కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు సినిమా సినిమాలు వచ్చినప్పుడు ఆ విశ్వరూపం అంటే దాన్ని ఎవడు బాగా చూపిస్తున్నాడు ఏ సినిమాలో బాగా వచ్చింది అని అంచనాలు వేస్తూ ఉండేవాళ్ళు విశ్వరూపం అంటే మామూలుగా కథానాయకుడు అందరూ మీకు తెలుసున్న కథానాయకుడే ఆయన అలా నిలబడి ఉంటారు ఇటువైపు అలా వరుసగా తలలుంటాయి ఇటువైపు అలా వరుసగా తలలు ఉంటాయి కాబట్టి ఆయనకి ఒక కొన్ని డజన్ హస్తాలు ఇటువైపు చేతులు ఓ డజన్ హస్తాలు ఇటువైపు ఉంటాయి అది విశ్వరూపం ఉంటాయి కాళ్ళు మాత్రం నుండే ఉంటాయి అలా నిలపగలుగుతాం ఇది విశ్వరూపం ఇప్పటికీ అందరూ విశ్వరూపం అంటే అదే కాబోలు అనుకుంటారు అలా ఉండదు ఇట్స్ నాట్ లైక్ దాట్ విశ్వరూపం అంటే ఏదో ఒక మహిమతో కూడిన రూపము అని అర్థం కానే కాదు విశ్వము అంటే జగత్తు విశ్వశబ్దానికి అర్థం జగత్తు వ్యర్థం అసలు విష్ణు సహస్రనామం విశ్వంతో ప్రారంభమవుతుంది సో జగదేవ హరి హరిదేవ జగత్ జగద్పంగానే ఈశ్వరుడు ఉన్నాడు ఇది ఇది ఉపనిషత్తులు కూడా అలాగే ప్రతిపాదన చేస్తూ ఉంటాయి జగత్తంతా కూడా బ్రహ్మాండము స్థూల జగత్తు బ్రహ్మాండము ఆ స్థూల జగత్తు రూపంగా ఆ పరమా పరమేశ్వరుడే ఉన్నాడు ఆయనే ఇన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనకి విరాట్ అని పేరు వచ్చింది వివిధం రాజ్యతే ఇది విరాట్ ఇన్ని రూపాలుగా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు స్థూల జగత్తు కంటితో చూసి ఇది స్థూల జగత్ అవుతుంది ఆ స్థూల జగత్తులో వ్యాపించిన ప్రాణశక్తి ఉంటుంది ఆ స్థూల జగత్త స్థూల దేహము అవుతుంది ఈశ్వరులో ఆ స్థూల దేహంలో ఎలా అయితే ఒక వ్యక్తికి స్థూల దేహం అంతా కూడా ప్రాణశక్తి వ్యాపించి ఉండదో అదేవిధంగా ఆ స్థూల జగత్తు అంటే విరాట్ రూపము దాన్ని దాని ఏందో ఆ ప్రాణశక్తి వ్యాపించి ఉంటుంది ఆ ప్రాణశక్తి దృష్ట్యా ఆ పరమేశ్వరుడికి ఇంకో పేరు ఆ పేరు ఏమిటంటే సూత్రాత్మ అలాగే ప్రాణం ఉన్నప్పుడు బుద్ధి కూడా ఉంటుంది ప్రాణం ఉన్నతో బుద్ధి కూడా ఉంటుందిగా బుద్ధి లేకుండా ప్రాణం ఉండదు రెండు ఉంటాయి విజ్ఞానశక్తి క్రియాశక్తి కలిసి ఉంటాయి ఒకప్పుడు ప్రాణశక్తి కొంచెం ఎక్కువ ఉంటుంది విజ్ఞాన శక్తి తక్కువ ఉంటుంది ఇప్పుడు పహిల్వాన్ ఉన్నాడు అనుకోండి ప్రాణశక్తి ఎక్కువ విజ్ఞాన శక్తి తక్కువ ఉంటుంది ప్రొఫెసర్ ఉన్నాడనుకోండి బక్క బక్కపీచు ఉంటాడు కానీ విజ్ఞాన శక్తి బలంగా ఉంటుంది ప్రాణశక్తి తక్కువ ఉంటుంది ఇటువంటి కొంతమందిలో ఇటువంటి సమానంగా ఉన్నా కూడా మనం ఆశ్చర్యపడకలం సినిమాల్లో హీరోలందరిలో కూడా ప్రాణశక్తి విజ్ఞానశక్తి సమానంగా ఉంటాయి మామూలుగా సినిమా సందర్భం అయితే అలా ఉంటుంది సో ఈ విధంగా ఆ విజ్ఞానశక్తి ప్రధానంగా మీరు సమష్టిలో ఐశ్వరుణ్ణి చూడాలి ఈశ్వరుడికి ఒక పేరు పెట్టాలి అంటే ఆ పేరే హిరణ్య గర్భ అని చూశారు కాబట్టి హిరణ్య అంటే బుద్ధిని బట్టి హిరణ్య గర్భుడు అన్నాము ప్రాణాన్ని బట్టి సూత్రాత్మ అన్నాము స్థూల దేహము అంటే బ్రహ్మాండమే స్థూల దేహము దానిని బట్టి విరాట్ అన్నాము కాబట్టి మీరు కంటితో చూడాలంటే మీరు దేనిని చూడగలుగుతారు విరాట్ని చూడగలుగుతారు మామూలు కాళ్ళతో చూడాలంటే విరాట్టును చూడగలుగుతారు కానీ ఆ విరాట్నందు వ్యాపించి ఉన్న ప్రాణశక్తిని చూడాలనుకోండి ప్రాణశక్తి ఇప్పుడు యాటంలో ప్రా అణుశక్తి ఉంటుంది అత్యద్భుతమైన శక్తి ఆ అణువులో దాగి ఉంటుంది దానిని కంటితో చూడటం కదా అది కంటితో చూడలేరు అణువుల సమాహారాన్ని కంటితో చూడొచ్చు ఇప్పుడు యురేనియం ఉపయోగిస్తారు అణుబ అణు రియాక్టర్స్లో యురేనియం రాడ్స్ ఉంటాయి రాడ్స్ కంటికి కనపడుతూ ఉంటాయి మామూలు ఐరన్ రాడ్స్ లాగే స్టీల్ రాడ్స్ లాగే ఉంటాయి కానీ వాటి యందు అణువుల యందు ఉండే శక్తి అది కంటికి కనపడదు మామూలు కంటికి కనపడదు అది ఒక విజ్ఞాన నేత్రానికి కనపడుతుంది ఆ విజ్ఞాన నేత్రం ఉంటేనే కనపడుతుంది అది ఆ విజ్ఞాన నేత్రము దానికే దివ్య నేత్రము అని దివ్య నేత్రము దివ్య అంటే ప్రకాశుడి చే ఏది ప్రకాశిస్తుంది మామూలుగా చర్మచక్షువులకి ప్రకాశించే దానికంటే కూడా అతీతమైనటువంటి ఆ మహాప్రాణం అంటే మహాశక్తి సర్వ జగద్వ్యాపకమైన మహాశక్తి దానిని కూడా దర్శించాలి అంటే ఒక దివ్యమైన ప్రకాశించే అనగా జ్ఞానరూపమైన ఒక చూపు అవసరం ఉంటుంది అది కూడా వస్తుంది అధ్యాయంలో కాబట్టి ఈ రకంగా దీనిని అటు పురాణము అని కాకుండా ఇటు తత్వము అని కాకుండా కొంచెం ఎటు అటుగా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఈ పాత్రను కాషస్గా హ్యాండిల్ చేయాలి పురాణ ధోరణులకి వెళ్ళిపోయి తత్వానికి తిలోదకాలు ఇచ్చేసి లేకపోతే తత్వాన్ని పక్కన మనం చక్కగా ఒక పురాణ కాలక్షేత్రం క్రింద చేసేసి వెళ్ళిపోవడానికి ఎందుకంటే ఇది పురాణం కాదు భగవద్గీత కదా కాబట్టి విశ్వరూపము అంటే ఏదో ఒక మిస్టీరియస్ మిరకులస్ మిరకిల్స్తో కూడినటువంటి ఒక విడ్డూరమైన రూపము అని కాదు విశ్వము అంటే జగత్ ఈ జగత్ అంతా ఆ పరమేశ్వరుని యొక్క రూపమే అని అర్థం అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని మీకు నాకు అందరికీ కూడా చూపిస్తూనే ఉన్నాడుగా ఇది పరమేశ్వరుడు విశ్వరూపాన్ని జగదేవ హరిహి హరిదేవ జగత్ మరి అర్జునుడికి చూపించడంలో విశేషం ఏమిటి అంటే మీకు నేను క్రితం క్లాస్లో మనవి చేశాను అదేమంటే అనంతమైన బ్రహ్మాండము మనము బ్రహ్మాండము యొక్క ఒక కోణాన్ని చూస్తూ ఉంటాం ఒక చిన్న భాగాన్ని చూస్తూ ఉంటాం బ్రహ్మాండము యొక్క అనంత కాలము యొక్క ఒక కొద్దిపాటి కాలాన్ని ఒక క్షణము నిమిషము గంట మొదలైన కాలమే మనకు అనుభవంలో వస్తూ ఉంటుంది నమస్కారం కాబట్టి అలా కాకుండా మొత్తం విశ్వాన్నంతని ఒక్క దర్శనంలో ఓ మొక్కనోసారి ఇంకో ముక్కనోసారి ఇంకో ముక్కనోసారి టూరిస్టులు చూసినట్టుగా చూడడం కాకుండా మొత్తం విశ్వాన్నంతని ఒక్క దఫాలో అర్జునుడు చూడాలి అంటే ఈ ఈ కళ్ళకి అది సాధ్యం కాదు ఒకవేళ అలా చూస్తుంటే ఆ కాలము యొక్క మహిమను అంటే భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము అదంతా కూడా ఒక్క క్షణంలోకి కండెన్స్ చేసి ఆ ఒక్క క్షణంలో చూపించాలా దాన్ని అది కూడా నేను మీకు వివరించి చెప్తాను ఆ టైం వచ్చినప్పుడు అలా చూడాలి ఒక దివ్యమైనటువంటి నేత్రము చూపు జ్ఞాన నేత్రము ఉండాల్సి ఉంటుంది ఆ విధమైనటువంటి దృష్టికోణంతో మనం ఆ విశ్వరూప సందర్శన యోగాన్ని మనం అధ్యయనం చేసి ప్రయత్నం చేయాలి సో చాలా కాషస్గా యుక్తియుక్తంగా మనం దేన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాము సో అర్జునుడు అంటున్నాడు హే శ్రీకృష్ణ మయా శృకుత నేను విన్నాను నువ్వు చెప్పగా నేను విన్నాను ఏమిటి భూతానం భవాప్యయౌ ఈ సకల ప్రాణుల యొక్క పుట్టుక విలీనము ఈ రెండూ కూడా నీవు విస్తారంగా చెప్పావు నేను విన్నాను విస్తరష శృతం నిజానికి పదోధ్యాయంలో శ్రీకృష్ణుడు అహమాదిర్హిభూతానా ఈ సకల ప్రాణులకు ఆ మూల కారణము నేనే ఈ సకల ప్రాణులు నానుండి ఆవిర్భవించినది నా యొక్క శక్తి దానికే ప్రకృతి అని పేరు ఆ ప్రకృతియే ఈ సకల జగద్రూపముగా నా అధ్యక్షతన ప్రకటమైనది మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానే కౌంటేయ జగద్విపరివర్తతే అని తొమ్మిదో అధ్యాయంలో చెప్పాడు తర్వాత ఈ సకల ప్రాణులు కూడా పుడుతూ ఉంటాయి మళ్ళీ తిరిగి నాలోనే విలీనమైపోతూ ఉంటాయి అని ఆ ప్రాణులు ప్రళయకాలం ముందు ఏ విధంగా ఆ పరమేశ్వరుని మందు మళ్ళీ విలీనమైపోతాయి అనే విషయాన్ని కూడా చాలా విస్తారంగా చెప్పి ఉన్నాడు తొమ్మిది ఎనిమిదో అధ్యాయంలో కూడా వచ్చాయి ఈ విషయాలు కూడా ఎనిమిదో అధ్యాయం తొమ్మిది పది మూడింట్లో కూడా ముఖ్యంగా ఈ భవ అత్యయములు అంటే సృష్టి ప్రళయములు అర్థం ఈ సృష్టి ప్రళయములు ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో బాగా విస్తారంగా ఆయన చెప్పి ఉన్నాడు మనం చూసాం ఇక పదో అధ్యాయంలో మహాత్మ్యాన్ని అధికంగా చెప్పాడు ఇప్పుడు త్వత్ మహాత్మ్యం అవి ఈ మాహాత్మ్యం అనే పదాన్ని తమరు కొంచెం శ్రద్ధ పెట్టి చూడాలి ఎందుకంటే దాన్ని దాంట్లో మూడు హల్లులు ఒకచోట సమావేశమయ్యాయి తకార మకార యకారము మూడు హల్లులు రెండు హల్లులు పలకడమే మన వాళ్ళు మూడు హల్లు మింగేస్తారు రెండు హల్లులే సరిగ్గా పలకరు ఇక మూడు హల్లులు ఎక్కడ పలుకుతారు సో దాంతో ఏమైపోతుందంటే ఉచ్చారణలో చాలా దోషాలు వచ్చేస్తాయి తర్వాత మాకి దీర్ఘం ఉంటుంది మన తెలుగు వాళ్ళు దాన్ని ఎలా పలుకుతున్నారంటే చాలా తప్పుగా పలుకుతున్నారు మహత్యం అని పలుకుతారు అది మహత్యం కాదు అది మాకి దీర్ఘం ఉంటుంది హాకి దీర్ఘం ఉంటుంది క్యం కాదు తాకి యాకి మధ్యలో మకారం ఒకటి కాబట్టి ఈ మహత్యం మాటలు ఉన్నాయి చూసారా అవి సంస్కృతంలో ఫిక్తి కావు తెలుగులో ఇంకా మీరు ఎలా చేసుకుంటే సో అది కొంచెం ఇబ్బంది ఇబ్బందికరంగా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి అలాంటి పొరపాటు చేయకూడదు సో మీరు గమనించాలి మాకీ హాకీ దీర్ఘాలు ఉంటాయి తకార యకారాల్లో మహాత్యం కూడా అనుకోను క్షమేవి క్యం కాదు క్ణ్యం తకార మకార యకారములు ఇందాక నేను చెప్పినప్పుడు మీరు అలాగే పలికారా అయితే మహత్యమ్ అని చెప్పేసి మహత్యమ్మని ఒకసారి అందాం మల పత్రాక్ష నేను జాగ్రత్తగా వింటా మీరు ఎలా చెప్తారు కృష్ణ మహాత్మ్యం అతి చావ్యయం అలా పలకాలి ఒక ఆయన నాతో ఉన్నారు ఏమిటండి అని పలకమంటారు ఏమిటండి అందరూ మహాత్ మహత్యం అంటారు కదా అన్నారు ఏమన్నా అందరూ అంటారని అలాగే మీరు అలాంటి లాజిక్ చెప్పకూడదండి ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి అది సత్యం అనుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం మనం అలా ఉండదు అంటే ఏమిటో అలా మాట్లాడతాం ఆ మధ్యకాలంలో సినిమా వచ్చి పోస్టర్లన్నీ కూడా మహత్యం మహత్యం మహత్యం అని వచ్చాయండి వాళ్ళకు కూడా తెలియదంటవా సినిమా డైరెక్టర్ కంటే వాళ్ళకు కూడాను అంటే ఆ రచయిత కూడా తెలియదంటవా తెలియదండి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళెవాళ్ళు చెప్పారు కాబట్టి అది ఎలాగా ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ సో ఈ మహత్యం అనే మాట ఇల్లు పెట్టేసి హాత్మ్యం నీకు అంత కఠినమైన పదం మాకు వద్దు మాకు ఏదైనా సరళమైన పదాన్ని మీరు సూచించండి అంటే నేను సూచిస్తా మహిమ బాగుంది కదా మహిమ సో మాహాత్మ్యం అంటే మహిమ గొప్పధనము అని అర్థం సో ఆ పరమేశ్వరు నీ యొక్క మహాత్మ్యమును కూడా నేను విన్నాను నువ్వే చెప్తావు నాకు నేను విన్నాను ఏమిట మహాత్మ్యము అంటే ఈ సృష్టిలో ఎక్కడెక్కడ తేజస్వంతమైన వస్తువు ఉంటుందో అది నా యొక్క ప్రకట రూపమే యజ్ఞ విభూతివత్సత్వం శ్రీమద్ ఊర్జితమేలవా తత్వ దేవావగత్యత్వం మమ తేజోంశ సంభవం అని ఆ మహాత్మ్యాన్ని చెప్పాడు పర్వతాలలో హిమాలయము నదులలో గంగానది వృక్షములలో రావి యాదవులలో శ్రీకృష్ణుడను నేనే మళ్ళీ నిన్ను కూడా అర్జునుడిని కూడా పాండవులలో అర్జునుడను నేనే తనని పోగొట్టుకుని శిష్యుడిని వదిలిపెట్టేయలే శిష్యుడిని కూడా కొంత మహిమను ఆపాదించి ఎక్కడెక్కడైతే ఒక తేజస్సు ఉంటుందో ఏ వస్తువు ఉందైతే అదంతా కూడా నా యొక్క రూపమే అని చెప్పి ఆయన యొక్క మహాత్మ్యాన్ని కూడా చాలా విస్తారంగా చెప్పాడు ఈ మహాత్మ్యం ఎటువంటిదో తెలుసునండి అవ్యయము వినాశము లేని మహిమ సాధారణంగా ధనవంతుడికి ఒక మహిమ ఉంటుంది ఎంతకాలం ఉంటుంది ఆ మహిమ ధనం ఉన్నంత వరకు ఉంటుంది ఏ కారణం చేతనైనా ఆయన ధనం కరిగిపోయి ఆయన దగ్గర ఇప్పుడు డబ్బు లేదని తెలిసిందనుకోండి కారు డ్రైవర్ కూడా పొద్దున్నే తెల్లవరసంలో లేచి స్నానం చేసి కారు పట్టుకు వెళ్ళాల్సిన కారు డ్రైవర్ కూడా నిద్రపోతాడు లేవడు ఎందుకంటే సార్ దగ్గర డబ్బు అంతా పోయి మీరు ఇప్పుడు ఈ కారు కొట్టుకెళ్తే మాత్రమే ఉపయోగం కానీ కారు డ్రైవర్ కూడా వెళ్ళారు జనులు అలాగా హాట్ పొటాటోని కింద పారేసినట్టుగా పారేస్తారు మనిషి టచ్ ఎందుకంటే డబ్బు వల్ల వచ్చిన మహిమ అలా ఉంటుంది ఆయనకి డబ్బు పోయిందని తెలియగానే అందరూ కూడా చెట్టు పడిపోతే పక్షులు ఎగిరిపోయినట్టుగా ఎగిరి తక్కపడతారు తర్వాత ఆ మహిమ అది ఆ డబ్బుతో పాటు వస్తుంది డబ్బుతో పాటు అయిపోతుంది వ్యయం అయిపోతుంది మహిమ ఈశ్వరుని యొక్క మహిమ అటువంటి నిమిత్తాన్ని బట్టి బాహ్య నిమిత్తాన్ని బట్టి వచ్చిన మహిమ కాదండి అలాగే అధికారాన్ని బట్టి మహిమ వస్తుంది మినిస్టర్ అవ్వగానే చాలామంది ఆయన చుట్టూ పరుగులు తీస్తారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకసారి పబ్లిక్ మీటింగ్లో చెప్పారు ఏమనంటే నేను ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాకు ఇంతమంది బంధువులు ఉన్నారని తెలిసిందండి అంతకుముందు ఇంతమంది బంధువులు నాకు ఉన్నారని నాకు తెలియలేదు ఇప్పుడు ఎక్కడ చూసినా మా బంధువులే మా వంశం వాళ్ళే కనపడుతున్నారు నాకు అని చెప్పారండి సో ఆ రకంగా బంధువులు కూడా సో కలిమి ఉన్నప్పుడు అంటే ఏదో పద్యం కూడా ఉంది కలిమి ఉంటే ఒక రకంగాను కలిమి లేకుంటే ఇంకో అధికారం ఉంటే ఒక రకం మహిమ ఉంటుంది అధికారం పోగానే ఆ మహిమ కూడా పోతుంది ఈ ఇంద్రునికి ఒక మహిమ ఉంటుంది అది కూడా ఆ ఇంద్ర పదవి పోగానే పోతుంది ఈశ్వరుని యొక్క మహిమ అది అఖండమైన సత్ చిత్ కాలమునకు అతీతమైన అనగా వినాశము లేని అని అర్థం అఖండమైన అంటే మొక్కలు కానీ అద్వితీయమైన సత్ చిత్ సత్తాస్ఫూర్తి అది ఈశ్వరుని యొక్క స్వరూపం కాబట్టి ఆ సత్తాస్ఫూర్తి అది స్వరూపము కనుక దానికి హెచ్చు ఉండదు తగ్గుదల ఉండదు హెచ్చు తగ్గులు లేని సచిత్ స్వరూపుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయన మహిమ మహాత్మ్యము అవ్యయము అంటే ఖర్చు కానిది వినాశము లేనిది అటువంటి మహిమ నిధి నేను ఆ మహిమను గురించి నీవు చెప్పగా విస్తారంగా విని ఉన్నాను అని అర్జునుడు అంటాడు భాష్యకారులు భవ ఉత్పత్తి అప్యయ ప్రళయ ఈ అప్యయము అనే పదం అది వేదాంతులకు చాలా ప్రసిద్ధమైన పదం అది అయగత అనే ధాటు దానికి అపి అన్నది ఈ మామూలుగా అపి అంటే కూడా అనే అపి కాదది అది ఉపసర్గ అప్యయ అలాగే ఇనుగత అనో ధాతువుతుంది అయగత అంటే అపి ఉపసర్గ చేస్తే అప్యయ అవుతుంది అంటే విలీనము గుట ఇను గతవు అనే ధాతువు కూడా అపి ఉపసర్గ చేస్తే అపీతహ అవుతుంది అది కూడా సమానమైన అర్థం అపీత అప్యయ అపీత అంటే దాంట్లో విలీనమైపోయినది అప్యయ అంటే విలీనముగుట సో ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుం నుంచి ఆవిర్భవించి మళ్ళీ పరమేశ్వరుల్లో విలీనమైపోతుంది ఎలా అయితే శాలిగూడు సాలిపురుగు నుంచి శాలిగూడు బయటకు మళ్ళీ సాలెపురుగులో విలీనమైతుంది ఒక పని జగములు వెలినిడి బొమ్మరిపోతున్నా కదా మరి ఒక పని లోపలికి సర్వము దానై అంటుంది కదా అయ్యి ఆత్మములు అర్థి తలముతున్ నాలుగోది ఆత్మమూలుడు అంటే ఆత్మస్వరూపము రూపంగా సకల ప్రాణులలో ప్రకటమవుతూ ఉంటాడు ఓసారి జగత్తుని బయటికి ప్రకటిస్తాడు ఇంకోసారి అదే జగత్తుని మళ్ళీ తనలోకి విలీనం చేస్తూ ఉంటాడు ఈ భవ భవహ భూతానాం ఈ భూతానాం అంటే రెండు రకాలుగా అర్థం చెప్పచ్చు ఒకటి పంచభూతముల యొక్క పుట్టుక వినాశము రెండవది సకల ప్రాణుల యొక్క భూతశబ్దానికి ప్రాణే అని అర్థం సకల ప్రాణుల యొక్క పుట్టుక వినాశము సో ఆ రెండు రకాలుగా కూడా అర్థం చెప్పచ్చు భవాప్యయౌ అరే టౌ భవాప్యయౌ ఆ రెండు ద్వంద్వ సమాసం చేస్తే భవాప్యయౌ అవుతుంది ద్వితీయ విభక్తిలోకి మార్చుకోవాలి ఎందుకంటే వాటిని అవ్యహో ద్వితీయ విభక్తి అక్కర్లేదు ప్రథమావిభక్తే కర్మణి ఈ భవ వినబడినవి నా వినబడినవి అంటే నేను విన్నాను అని యాక్టివ్ వాయిస్ కర్తరి ప్రయోగంలో నేను విన్నాను కర్మని ప్రయోగంలో నాచే వినబడినవి కొంచెం ఇంకో హై స్కూల్ ఎస్ఎస్ఎల్సి గ్రామర్ కొద్దిగా గుర్తు సో ఎనీ శృత విస్తరస మయా న సంక్షేపత విస్తారముగా నా చేత వినబడినది విస్తారముగా అంటే అర్థం సంక్షిప్తంగా మాత్రం కాదు ఎందుకంటే ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో భవాత్యేయములు చెప్పబడ్డాయి పదో అధ్యాయంలో కొద్దిగా భావాత్యేయములు మళ్ళా ప్రస్తావించి ఆ తర్వాత మహాత్మ్యము చెప్పబడింది విస్తారంగా తొమ్మిదో అధ్యాయంలో మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి మత్స్థాన సర్వభూతాన్ని నచమత్స్థాని భూతాన్ని సర్వాణి క్షుపధారయ ఇత్యాది శ్లోకాలు అయాధ్యక్షేణ ప్రకృతి ఇంతకుముందు నేను చెప్పిన శ్లోకం ఈ విధంగా విస్తారంగా ఈ పుట్టుక ప్రళయము జగత్తు యొక్క పుట్టుక ప్రళయము నేను విస్తారంగా విన్నాను ఎవరి నుండి ఎవరి నుండి త్వత్ త్సకాశాత్ అదే త్వత్ అన్నది పంచమీ ఏకవచనం కానీ తస్సిల్ అనే ఒక ప్రత్యయం అవుతుంది పంచమ్యాస్తల్ అది మీరు పంచమీ విభక్తి అర్థంలో వస్తుంది తస్సిల్ అంటే తస్సు మిగులుతుంది తత్ త్వమావేకవచనే అశ్వశ్ శబ్దానికి ఏకవచనంలో మత్ వస్తుంది యుష్మశబ్దానికి ఏకవచనంలో త్వత్ వస్తుంది తత్వపర్యంతస్య సో తత్వ త్వం అనే దాంట్లో త్వత్ త్వత్ అవ్యయం కొంచమే నీ నుండి అని అర్థం ఏదో కొద్దిగా వ్యాకరణం గుర్తు చేస్తే వాళ్ళు తెలుసు నేను చెప్పేసి అలా చెప్తున్నాను నీ నుండి నీ నుండి అంటే ఆయన నుండి అంటే ఆయన వద్ద కూర్చుని విన్నాడు అని అర్థం త్వత్ సకాశాత్ నీ సన్నిధి నుండి నీ నుండి అలాగే ప్రవాహరూపంగా విస్తారంగా నువ్వు చెప్తుంటే నేను వినడం జరిగింది అని శ్రీకృష్ణుని అడ్రస్ చేస్తున్నాడు ఏమని కమలపత్రాక్ష కమలస్ పత్రం కమలపత్రం తద్వద్ అక్షిణీయ తవ సహా కమలపత్రాక్ష కమలపత్రాక్ష అదే అంతా విగ్రహవాక్యం ప్రథమావిభక్తులు చేసి సంబోధన ప్రథమాభక్తులకు మార్చి మలినాచూరు వ్యాఖ్యానాన్ని గుర్తు చేసి ఇట్లాగా ఆయన రాసిపెట్టారు శంకర్లు సో కామాలము అంటే పద్మం అని కూడా అర్థం చెప్పవచ్చు ఇప్పుడు కలువ అని చెప్తే నల్లగా ఉంటుంది కొంచెం నలుపు ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుంది పద్మము లోటస్ అని చెప్తే ఎరుపు ఉంటుంది ఇప్పుడు కళ్ళని పోల్చేప్పుడు మీరు ఈ టూ పోల్సొచ్చు ఆ టూ పోల్స్ కలువతోటి కలువ కన్నుల దాన అని ఇలాంటి మాట వినలేదా మీరు కవులు కలువతోటి పోలుస్తారు దీంతో పద్మంతో కూడా పోలుస్తారు పద్మపత్ర అక్షి అని అలా కూడా పోలుస్తారు సో ఆ పోలిక ఎలా వస్తుందంటే నల్ల నల్లదనం ఉంటుంది ఐరిస్ నల్లగుడ్డు ఉంటుంది కదా ఆ నల్లధనాన్ని నల్లని కళ్ళు అని దాన్ని ఫోకస్ చేస్తూ మీరు పోలికి చెప్పదలుచుకుంటే కలువ కన్నులు అని చెప్పాల్సి ఉంటుంది అలాగే నల్లగుడ్డు తోట ఎర్రదనం ఉంటుందిగా కళ్ళలో తెలుపు ఉంటుంది ఎర్రదనం కూడా ఉంటుంది మరి ఎరుపు కాదు వాటెవర్ దాని మీద ఫోకస్ చేసినట్లయితే పద్మంతో పోల్చాల్సి ఉంటుంది పద్మాక్షి సో ఈవెన్ శ్రీ సూక్తంలో కూడా పద్మాలయే పద్మదళాల లతాక్షి పద్మదలము అంటే తామరపు రేకు పత్రము వలె పొడవైన ఆయట అంటే పొడవైన కన్నులు గలదాన అని లక్ష్మీదేవిని సంబోధన పద్మపదళాక్షి అని హరస్వముంటే సంబోధన సో హే కమలపత్రాక్ష హరస్వములంటే సంబోధన ఎనివే సో శ్రీకృష్ణుణ్ణి కలువ కన్నుల వాడా అని సంబోధిస్తున్నాడు ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ మంచి సంబోధన అంటే శ్రీకృష్ణుల యొక్క ముఖం కన్నులు విశాలంగా కలువలను బూడి ఆకర్షణీయంగా అందంగా ఉన్నాయి అనే అభిప్రాయం సో అటువంటి కన్నులు గలవాడ అంటే ఆ చూపులో ఒక ఆకర్షణ గలదు ఒక తేజస్సు గలదు అనే అభిప్రాయం చూసి సంబోధిస్తున్నాడు ఇది విశ్వరూపానికి సంబంధించిన టాపిక్ కనుక ఈ అడ్రస్ నడిచిపోతుంది మామూలుగా అక్కడ మీ కర్మయోగంలోనూ అక్కడ హే కమలపత్ర జ్ఞానం గొప్ప దాడు అక్కడ మధుసూదరాలు ఉంటుంది అక్కడ మధు అంటే రాగద్వేషములు ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడారు సో కనుక ఇక్కడ ఇది కంటితో చూసేటువంటి రూపాన్ని విశ్వరూపాన్ని గురించి రాబోతోంది కనుక సో ఆ చూపు ఆ చూపు యొక్క సౌందర్యము దాన్ని స్ఫురింపజేస్తూ అందమైనటువంటి సంబోధన హే కమల పత్రాక్ష అంటే ఓ కలువరేకుల కన్నులవాడా అని అలా చెప్పచ్చు బంగులు పోతమైన పద్యం ఉంది దాంట్లో ఈ కన్నుల మాట ఉందో లేదో తెలియదు నల్లని వాడు పద్మ నయనం ములవాడు ఎలా ఉన్నారు అక్కడ పద్మా అనే ఇక్కడ కల్ల అంటే అక్కడ పద్మ వస్తు మాహాత్మ్యమతి చావ్యయం అక్షయం వినాశము లేని నీ మహిమను గురించి కూడా నా మహిమ గురించి కూడా నా చేత వినబడినది శృతం ఇది అనువర్తతే అంటే ఆ శృతం పెట్టుకోకపోతే వాక్యం పూర్తి కాదు అక్కడ రెండు సెంటెన్సులు ఉన్నాయి మొదటి వాక్యం కంటే మయా భవాప్యయ శృతౌ మిగతావి మీరు పెట్టుకోవాలి భూతానాం భవాప్యయౌ విస్తరస శృతౌ మరి కిందకు వచ్చేప్పటికీ శృతౌ అని ద్వివచనం పనికి రాదు దాన్ని ఏకవచనంలోకి మార్చుకోవాలి మాహాత్మ్యం శృతం మళ్ళీ మయా మళ్ళీ పెట్టుకోవాలి మయా మాహాత్మ్యం శ్రుతం అని మార్చుకోవాలి ఆయన మార్చి మనకి చూపిస్తున్నారు అశృతవు అన్నది అనువృత్తి వస్తుంది వ్యాకరణంలో లాగే ఎక్కడ కూడా అసలు లోక దృష్టి లోక వ్యవహారం నుంచే వ్యాకరణంలోకి అనువృత్తి అనేది వెళ్ళింది పైన చెప్పిన మనం మళ్ళీ కిందకి మళ్ళీ తెచ్చుకోవాల్సి సో అలా తెచ్చుకునేప్పుడు విభక్తి మార్చాల్సి వస్తే మార్చుకోవాలి వచనం మార్చాల్సి వస్తే మార్చుకోవాలి లింగం మార్చాల్సి వస్తే కూడా మార్చుకోవాలి అన్నీ మార్చుకునే అనువృత్తి చేసుకోవాలి సో అనువర్త మంచి శ్లోకం చాలా సరళమైన శ్లోకం సరణే సిద్ధము భవాయ భూతృత విస్తరసోమయా కమలపత్రాక్షమ్యమ్యయ థాథవం ఆత్మానం పరమేశ్వర ద్రుమిం ఐశ్వరం పురుషోత్తమీ సంబోధన హే పరమేశ్వర హ్రస్వం సంబోధనలో హ్రస్వం సో అకారాంత అకారాంతమైనది ఏదైనా ప్రత్యం హ్రస్వం వస్తూ ఉంటుంది సంబోధలో ఏదో సూత్రం ఒకటి ఉండే ఎనీవే పరమేశ్వర ఈశ్వరుడు అంటే శాసించువాడు అని అర్థం ఇష్టే ఇది ఈశ్వర శాసి ఇష్ట ఇది ఈట్ వరచ్ అనే ప్రచయం చేస్తే అవుతుంది శాసించువాడు ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీ ఉందనుకోండి దానికి జనరల్ మేనేజర్ ఉంటాడు చూడండి ఆయనకి ఈశ్వరుడు అని పేరు ఈశ్వర్ అలాగా మరి ఇప్పుడు తెలుగు అనువాదం ఎలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ బహుశా అధ్యక్ష అలా పెట్టారేమో ఇప్పుడు తెలుగులో ఈ మధ్యన బోర్డు తెలుగులో పెడుతున్నారు పెట్టుతున్నారు కదా అప్పుడు ఆ ఈశ్వర శబ్దాన్ని వాళ్ళు వాడినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఇప్పుడు కర్మాగార జనరల్ మేనేజర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ అలాగన్నమాట కాబట్టి ఈశ్వరుడు అంటే ఆ మొత్తం ఏ ఏ పరిధి వరకు ఆయన అధికారం చలామణి అవుతుందో అంతవరకు శాసించువాడు ఆయన మాట అది ఒక ఆజ్య కింద చలామణి అవుతూ ఉంటుంది అయిందో మానిందో అదొక వ్యవస్థ ఈశ్వరుడు అంటే సో మనకి లోకంలో చాలామంది ఈశ్వరులు కనపడతారు ఇప్పుడు ఇంటికి యజమాని యజమాని కానీ యజమానురాలు కానీ కూర్చువిహో ఆ సందర్భాన్ని ఎవరో ఒకళ్ళు ఈశ్వరుడు ఉంటారు తర్వాత ఆ రకంగా గృహానికి ఉంటారు ఒక సంస్థకు ఉంటారు ఒక ఈశ్వరుడు ఉంటారు తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి దేశానికి ఈశ్వరుడు ఉంటారు ఇండియాలో అయితే ప్రైమ్ మినిస్టర్ అని ఉంటారు అదే అమెరికాలో అయితే ప్రెసిడెంట్ అని అంటారు అంటే పేర్లు మాదే ఉంటాయి పవర్ సమానమే సో ఆ మధ్యన ఏదో మ్యాగజైన్లో టైమ్ మ్యాగజైన్లోనే దీంట్లోనో ది మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ఇన్ ది వరల్డ్ అనో లిస్ట్ చేశారు మోస్ట్ ఫార్ఫుల్ దాంక్లా ఓబామా గారు అలాగా ఉంటారు ఆయన President of United States ఉండంట మన్మోహన్ సింగ్ గారు కూడా ఉన్నారు అది ఎందుకు చెప్తున్నానంటే మీరు యు మే గెట్ అ డిఫరెంట్ ఇంప్రెషన్ which is not correct అని చెప్పడం కోసం చెప్తున్నా ఎందుకంటే ఆయన చూస్తే బాపానో నిరసంగా ఉంట다고 అనుకొంటారు కాబట్టి ఆయనకి ఏం పవర్ లేదు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు ఆయన మాట్లాడడం ఎప్పుడు కూడా మాట్లాడకుండా కాకుండా అలా చూస్తున్నాడంటే చాలా పవర్ ఉంది వాడని అర్థం అది రహస్యం అదే ఎనీవే సో కాబట్టి వెరీ పవర్ఫుల్ సో ఒకప్పుడు కొన్ని దేశాల్లో ఈ ప్రేమ్ మినిస్టర్ చెప్పిన మాట ఫైనాన్స్ మినిస్టర్ విండు ఆర్మీ వాళ్ళు అసలే వినరు పవర్ ఏమి ఉండదు ఊరికే ప్రయత్నిస్తున్నలా ఉత్సవ విగ్రహంలా నడిపిస్తూ ఉంటారు మన దేశంలో అలా కాదు వెరీ పవర్ఫుల్ యాజ్ సచ్ గవర్నమెంట్ గుడ్ బి అ సాఫ్ట్ a ఫర్ అ డిఫరెంట్ రీజన్ బట్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ పవర్ఫుల్ యు కెనాట్ సే దట్ అబౌట్ ద చీఫ్ మినిస్టర్ సమ్హౌ ఆ చీఫ్ మినిస్టర్ ఒకప్పుడు మంచి పవర్ ఉన్నవాడు అవ్వచ్చు ఒకప్పుడు So, కూడా సో వెరీ ఇంట్రెస్టింగ్ సమాజ సమాజం యొక్క స్థితిగతులు చాలా చిత్రంగా ఉంటాయి సో ఎనీవే అది ఈశ్వరుడు అంటే దట్ ఈజ్ వాట్ ఈశ్వర ఈజ్ అయితే ఎంతమంది ఈశ్వరులు చాలామంది ఉంటారు సో మెనీ పీపుల్ అర్దే ఈ దేహాన్ని నిలబెట్టేటువంటి జీవుడు ఉన్నాడే వాడికి కూడా ఈశ్వరుడే అని పేరు అను అనుమ ఉపద్రష్టమంత చెభర్త భోక్త మహేశ్వర అని వాడికి ఈశ్వరుడు అని పేరు ఎంతవరకు ఈశ్వరుడు అంటే ఈ దేహానికి వీడి ఈశ్వరుడు నిలబడమంటే నిలబడుతుంది కూర్చోమంటే కూర్చుంటుంది కాబట్టి అక్కడ ఒక ఈశ్వరుడు ఈ విధంగా మనకి సృష్టిలో చాలామంది ఈశ్వరులు కనపడతారు అయితే ఈశ్వరులందరికీ ఈశ్వరుడు రాజులకు రాజు రా రాజు అన్నట్టుగా పరమేశ్వర ద సుప్రీం ఈశ్వర ఇప్పుడు ఒక ఈశ్వరుడి పైన ఇంకొకటి ఈశ్వరుడు ఉంటాడు వాడిపైన ఇంకో ఈశ్వరుడు ఉంటాడు ఇక్కడ ఇంకా అలాగా ఈశ్వరుడికి పైన మరొక ఈశ్వరుడు లేడు అటువంటప్పుడు పరమ అని అంటారు పరమ అంటే సుప్రీం అని అర్థం సుప్రీం ఓవర్లాడ్ ఈశ్వర ఓవర్లాడ్ అని ఆ పరమేశ్వరుణ్ణి సంబోధిస్తున్నాడు ఎందుకంటే ఈ సకల జగత్తును తనయందు నిలబెడుతున్నాడు ఇష్టభ్యాహమిదం కృత్సం ఏకాంశేన స్థితం జగత్ నన్ను నా ఎందు నిలబడి ఉన్నది నేను ఆధారంగా ఈ సకల జగత్తు నిలబడి ఉన్నది నేను ఆధారంగా అంటే మొత్తం ఈశ్వరుడు అంతా కూడా జగత్తుకు ఆధారం కానక్కర్లా ఒక అంశ ఏకాంశేనా ఒక్క అంశ చేత ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ మై ఇన్ఫినిట్ పవర్ ఈజ్ ఎనఫ్ మొత్తం జగత్తునంతమే నిలబెట్టడానికి ఒక అంశ సరిపడుతుంది అని ఆయన చెప్పి ఉన్నాడు సో ఆ విధంగా ఆయన పరమేశ్వర అటువంటి వాక్యాలని అర్థం చేసుకున్నాడు కనుక హే పరమేశ్వర అని సంబోధిస్తున్నాడు మామూలుగా పాఠం చదివే సందర్భం లేరు మహిమను దర్శించే సందర్భం వేరు పాఠం చదివే సందర్భంలో కృష్ణ అని సంబోధించాడు హే కృష్ణ అని మామూలుగా తెలుగులో సామెతవుతుంది దొడ్డు పేరు పెట్టినట్టుగా అలా పిలుస్తావేమిట్రా అని అంటారు ఎవరినైనా పెద్దవాళ్ళని ఓ సుభారావు అని పిలిచారనుకోండి ఆయన పెద్దవాడు వీడు కుర్రాడు అంత పెద్ద ఆయన పట్టుకున్న అలా పిలిస్తే ఏట్రాడు బొద్దు కోసం పేరు పెట్టినట్టు అలా పిలుస్తాం ఏమండి సుబ్బారావు గారు అనలేవా అని కోప్పపడతారు అర్జునుడు శ్రీకృష్ణుని అలా పిలిచాడు అనేక సందర్భాల్లో కృష్ణ లేదా నన్ను ఇలా ఇబ్బంది పెడతాం కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నావే అని కూడా కంప్లైంట్ కూడా చేశారు ఆమిశ్రేణే వాక్య బుద్ధి మోహయశీవమే అక్కడ చదువుకునే సందర్భంలో ఆ సఖ స్నేహభావంతో కృష్ణ అని ప్రేమగా పిలిచిన ఇప్పుడు ఆ మహిమను సకల జగత్తును తన ఎందు నిలబెట్టినటువంటి ఆ అనంత శక్తిమంతుడైన పరమేశ్వరుని యొక్క విభూతిని అనంతమైన మహిమను దర్శించగోరుతున్నాడు కనుక హే పరమేశ్వర అని సంబోధిస్తాడు సఖైత ద్రష్టుమిచ్చామి ద్రష్మిచ్చామి అది సూత్రం సఖైత ద్రష్మిచ్చటి సో అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క మిత్రుడైతే అగును కానీ ఇప్పుడు చూడగోరుచున్నాడు ద్రష్టుమిచ్చామి అర్జునుడి గురించి మనం చెప్తే ద్రష్టుమిచ్చతి అని అంటాం సో ఆ మొత్తం విశ్వ రూపము శ్రీకృష్ణుని రూపము దేవతీనందన రూపాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు అసమానం చూస్తున్నాడు ఆడుకున్నాడు ఆ రూపంతో సఖ సఖ అంటే సహఖ్యాయతే సఖ శ్రీకృష్ణుడి పేరు చెప్పినప్పుడల్లా అర్జునుడి పేరు చెప్తారు సహ కాదతి ఇది సఖ ఇద్దరు కలిసి భోజనం చేశారు కాబట్టి ఆ రకంగా సో ఎనీవే శ్రీకృష్ణుని యొక్క దేవకీనందన రూపము అంటే దేవకికి ఆనందాన్ని కలిగించిన ఆ మానవ రూపం ఆ రూపాన్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు దాంట్లో విశేషం ఏమిటి కొంచెం అందంగా ఎరగా బురగా నలగా ఉన్నాడు ఎర్రగూడలేదు పైగా సో ఎలా ఉన్నా చూడడానికి అర్థంగా ఉండొచ్చు నలుపుదే ఉంది కానీ సో ఆ రూపం గురించి విశేషం ఏం లేదు ఇప్పుడు విశ్వరూపాన్ని చూడబోరుతున్నాడు ఏ రూపం ఎటువంటి రూపము ఐశ్వరం విశ్వరూపం అంటే ఏదో మీకు వేదాంతం మాట ఒకటి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటే సినిమాలు చూసినట్టేనండి ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారని కొన్ని నేను ఒక సినిమా చూసా సెవెంటీ ఎంఎం తెర చిన్న తెర లాభం ఈ రోజుల్లో చిన్న తెర ఏం చూస్తారు అది పాతకాలపు రోజులు సెవెంటీ ఎంఎం కలర్ హై డెఫినేషన్ డిజిటల్ మొత్తం టెక్నాలజీ అంతా పెట్టాలి దాంట్లో అప్పుడు సడన్గా మీకు సముద్ర మధ్యలో ఉంటారు మీరు సముద్రం చూపిస్తారు సముద్రం అంటే ఎలాగో తెలుస్తుందండి అయితే బౌల్ ఎటు చూసినా మీకు నీరు తప్ప ల్యాండ్ మాస్ కనపడదనమాట దాన్ని బౌల్ అంటారు వాటర్ బౌల్ ఎటు చూసినా సముద్రమే ఉంటుంది నీరే ఉంటుంది అలాగంటిది అక్కడ తెర మీద చూపిస్తారు ఈ లోపల డగ్ డగ్ డగ్ డగ్ అని ఒక హెలికాప్టర్ హోటల్లా వెళ్తూ ఉంటుంది అది చూస్తే థ్రిల్ అయిపోతారు నిజంగా అంత అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ డైరెక్షన్ అంతా కూడా స్టీవెన్ స్పైల్బర్గ్ అని తల గెట్టుబడు సో చాలా బాగా చూపిస్తాడు అనమాట అది చూస్తే ఒక చిన్న సైజు విశ్వరూపాన్ని చూసినట్టు ఉంటుంది ఎందుకంటే సముద్రం మీరు సముద్ర తీరానికి వెళ్తే కూడా అలాంటి సముద్రం మీకు కనపడదు మీరు ఓడెక్కి ఒక మైళ్ళ లోపలికి పోతే కానీ అలాంటి సముద్రాన్ని చూడలేరు తర్వాత హెలికాప్టర్ మించి సముద్రం చూస్తే ఎలా ఉంటుందో దాన్ని చూపిస్తాడు సో ఒక చిన్న సైజు విశ్వరూపాన్ని అక్కడ చూపిస్తాడు అలాంటి రూపం కావాలి నాకు అంతేగాని మామూలుగా నిలబడి ఫోటో తీసుకోనట్టుగా కాదు ఐశ్వరం రూపం సకల జగత్తును శాసించేటువంటి మీ రూపాన్ని నేను చూడగోరుతున్నాను హే పురుషోత్తమ ఈ పురుషోత్తమ అనే అడ్రస్ మీరు చూసారా ఇది ఇది చాలా ఇంట్రెస్టింగ్ అడ్రస్ మామూలుగా వేదాంతులైతే శంకరులు ఉత్తమ పురుషస్వన్య అక్కడ ఉత్తమ పురుషస్త్వన్య అన్నప్పుడు ఆయన కర్మధారే సమాసం చేశాడు శ్రీకృష్ణుడే కర్మధారే సమాసం చేశాడు వ్యాసమహర్షే దాన్ని కర్మధారే సమాసం చేశాడు ఉత్తమ పురుష అని కర్మధారయ పురుషోత్తమత్తరుషస్త్వ్య పరమాత్మే త్యుదాహృత సో చూసారా కర్మధారే చేశాడు వ్యాసమహర్షి కానీ ద్వైతాచార్యులందరూ కూడా షష్ఠీ తత్పురుష చేసి పెట్టారు దాన్ని పురుషాణం ఉత్తమ ఎందుకంటే వాళ్ళకి ద్వైతం కావాలి అనేక మంది పురుషులు ఉంటారు ఈ ఎంతమంది పురుషుల మీద వీళ్ళందరి వ్యక్తి మీద అథారిటీ పురుషుడు వేరే ఉన్నాడు కాబట్టి పురుష నానాత్మ చాలామంది పురుషులు ఉంటారు పురుషులు అంటే చేతన చేతన తత్వాలకి పేరు సో జీవులందరూ కూడా పురుషులే ఈ పురుషులందరి మీద ఉత్తమోత్తముడు కనుక ఆయన పురుషాణాం ఉత్తమ పురుషోత్తమ ఎప్పుడైతే మీరు షష్ఠీ తత్పురుషులు చేశారో దానికి ఉత్తర పదార్థ ప్రాధాన్యం వచ్చేస్తుంది ఈ పురుషులందరూ కూడా పెద్ద ముఖ్యం కాదు వీళ్ళందరూ అలా పడుంటారు జీవులు వీళ్ళందరి మీద అధక అధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఆ పురుషులలోకెల్లా ఉత్తముడైన పురుషుడు శ్రీ మహావిష్ణువు మీరు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెలుసునండి శివుడు బ్రహ్మ ఇంద్రుడు వీళ్ళందరూ కూడా పురుషుల్లోకి వచ్చేస్తారు ఆ పురుషానామంలో ఉంటారు మానవులు పశువులు పక్షులు మాత్రమే కాదు ఇంద్ర అగ్ని వరుణ ఇత్యాది దేవతలు కూడా పురుషానామంలో పడిపోతారు ఆయన ఉత్తముడు ఒక్కడే విష్ణువు ఒక్కడే అని ఆ విధంగా ద్వైత భావంతో దాన్ని వ్యాఖ్యానం చేస్తారు కానీ వేదాంతులు అలా చేయరు